ప్రొవైడెడ్ హీఈస్ హీఈ్ క్వాలిఫైడ్ దట్ వే సో అటువంటి వాడినే సాధువు అని అంటారు సాధునోతి పరకార్యం ఇది సాధు సాధుఃంటే సాధు వేషధారి అని కాదు సాధువు అంటే సాధుహు ఇచ్చర్థం సో అవురు జీనా అనర్థం సాధుః అంటే సాధువు అంటే సాధు వేషధారి కాదు నన్ను ఒక ఆయన అడిగారు ఎక్కడ నేను ఎక్కడో ఇష్ గోదావరి డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అడిగారు కాబట్టి మీరు సాధువా సన్యాస అని అడిగారు అంటే నేను అన్నాను మీరు ఆ రెండు టర్మ్స్ డిఫైన్ చేయండి ఆ తర్వాత నేను మీకు సమాధానం ఎందుకంటే నాకే అర్థం కాలేదు ముందు ఎందుకంటే నాకు తెలుసున్న సమాధానం ఆయనకి తెలియదు సాధు శబ్దానికి సాధునోతి పరకార్యం ఇది ఆయన ఇంకో జన్మెత్తాలన్నమాట తెలియడానికి ఎందుకంటే రామశబ్దం రానివ్వడు సన్యాసి అంటే సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠ అంత పొడుగు సమావం వెళ్ళలేదు ఇంతవరకు సో ఇప్పుడు కాబట్టి ఆయన సాధు సన్యాస డెఫినేషన్ వేరు నాకు తెలుసున్న డెఫినేషన్ వేరు ఆయన అడిగారు నేను మీరు చెప్పండి దయచేసి మొహమాట పడ్డారు మీరు మొహమాట పడక నేనేమనుకోని చెప్పండి అంటే సన్యాసి అంటే ఒక పెద్ద మఠంతో దాంతో పెద్ద ప్యారఫెర్నేలియాతో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద సన్యాసులు ప్రసిద్ధ సన్యాసులు ఉన్నారు పెద్ద మండ మండలేశ్వర్ మహామండలేశ్వర్ వాళ్ళు సన్యాసులు ఓకే సో నవ్ ఐఎమ్ గెటింగ్ ది డెఫినేషన్ సో దట్ ఐ కెన్ ఆన్సర్ దెన్ సాధు అంటే ఏంటి అంటే ఆయన అన్నారు బండార్లంకన ఊరుంది అక్కడ సాధుమఠం అని ఓ బోర్డు ఉంది మీకు అది తెలుసా అన్నారు తెలుసునండి అన్నారు మరైతే సాధుశబ్దం మీకు అర్థమైంది అంటే ఆ సాధుమఠంలో వాళ్ళు ఇలాంటి వేషమే వేసుకుంటారు వాళ్ళు పొద్దున్నే ఓ కమండలం పట్టుకు బయలుదేరతారు బయలుదేరి ఓ యాభై ఇళ్ళు వంద ఇళ్ళు కవర్ చేసేసుకుని బియ్యం తీసుకొస్తారు ముష్టి ముష్టి అంటే అదే భిక్ష దానికి ముష్టి అనేది కొంచెం కఠినమైన పదం భిక్ష అంటే మర్యాద పదం వర్క్ సేమ్ so they collect uh, alms and bring it and put in that matam a matam lo evalo punyatulu kothe ra matam so akada oka aavadu unde aavadu ee biyananthani unde sivi elaku bhojanam petthadu edo corona ra edo teesukochi bhojanam petthadu vallu sadhulu kada kaabatta ayiru meeru sadhuva sanyasanam adigarna alithe nenu cheppano i am a sadhu ani cheppanu because as per the definition i am a sadhu anyway so why i said all this so in the company of a sadhu ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ ఇన్స్పైర్డ్ కనుక అకామహతత్వం అన్నది కాబట్టి ఈ రెండు క్వాలిఫికేషన్స్ మనం నేర్చుకోవాలి శ్రోత్రియత్వము అభిరుచినత్వము కాబట్టి సాధువు దగ్గర శ్రవణం చేసి శ్రవణం చేస్తే చాలు సాధువు దగ్గరే అవ్వాల్సిన పని లేదు పంచ విద్వాంసుడైనట్లయితే శ్రవణం బోధించగలిగే యోగ్యత గలవాడైనట్లయితే శ్రవణం చేసినట్లయితే అది శ్రోత్రియత్వము సాధువు యొక్క సంగతి చేస్తే అభిరుచినత్వం ఈ రెండు మనం ఫిట్ ఫిట్ ఉందో అవి సంపాదించుకోవాలి ఆ తర్వాత గ్రాడ్యువల్గా అకామహతత్వాన్ని యు హ్రో ఇన్ టు ఇట్ యు కాన్ గెట్ ఇట్ స్ట్రైట్ అవే సో ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకోవాలి అని అంటారు తకామహతత్వ ప్రకర్షత ఉపలభ్యమాన శ్రోత్రియ ప్రత్యక్ష బ్రహ్మ ఆనందరమానంద మాత్రా ఏక దేశ ఇప్పుడు ఈ హిరణ్య గర్భుని ఆనందం ఉంది చూసారా హిరణ్య గర్భుని ఆనందం అంటే ఇంక బ్రహ్మాండంలో హయెస్ట్ అది అది శ్రోత్రియస్ చాకామహత్య వీడు అనుభవించే వీడు ప్రత్యక్షంగా అనుభవించేటువంటి ఆనందం ఒకటి ఉన్నది హిరణ్య గర్భుడు ఆనందానికి ప్రత్యక్ష అనే అబ్జెక్టువ్ ఆయన వేయరు ఎందుకంటే హిరణ్య ఈ ఈ ఇతర ఆనందములన్నీ కూడా విషయ విషయ సంబంధం చేత పుడతాయే వైజ్ ఈ శ్రోత్రియుడి యొక్క ఆనందము విషయ విషయ ఆనందం కాదు ప్రత్యక్ష అంటే అది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ డజన్ రిక్వైర్ ద ఇంటర్మీడియసీ ఆఫ్ ఏ కాంటాక్ట్ బిట్వీన్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్లెషర్ దట్స్ మై ప్రత్యక్షం అంటూ ఉంటారు సో శ్రోత్రియ ప్రత్యక్ష బ్రహ్మానందం ఏదైతే కలదో ఈ బ్రహ్మానందంలో ఆ హిరణ్య గర్భుని ఆనందము ఈజ్ ఎ స్మాల్ పార్ట్ హిరణ్య గర్భుని ఆనందము ఈజ్ స్మాల్ పార్ట్ అంటే అర్థం ఎంత అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడుగా ఈ అకామహతుడు ఉంటాడో మీరు ఆలోచించండి అంచేతనే డిజైర్లెస్నెస్ ఈజ్ ఫుల్నెస్ పూర్ణస్థితి బ్రహ్మ ఈ క్షణంలో మీరు డిజైర్స్ని ఫియర్స్ని పక్కన పెట్టగలిగితే ఈ క్షణంలోనే మీరు బ్రహ్మానందాన్ని అనుభవించేస్తారు కాబట్టి ఈ అకామహితుడి యొక్క ఆనందము అకామహతత్వ ప్రకర్షత ఉపలభ్యమాన యాజ్ హీ టేక్స్ దిస్ అకామహతత్వం టు ఇట్స్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జీరో డిజైర్స్ దెన్ వాడికి శ్రోత్రియ జీరో డిజైర్స్ అంటే అర్థమేంటి దేర్ ఈస్ నో కాంటాక్ట్ విత్ ఆబ్జెక్ట్ ఎట్ ఆల్ జీరో శ్రోత్రియ ప్రత్యక్ష వాడికి that the full inner springs of happiness are totally open adi brahmananda madhi brahma yokka ananta anandam vaadiki labhisthundi atovanti paramanandam edaithe kalado ee brahmanah ananda hante hiranyagarbhasya anandaha matra ekadesha hiranyagarbhune anandam kuda vidiyokka paramanandallo oka chinna amshamu matrame vaade ee shrutullo cheppaledu ikadu urike shotriya sthaja kamah tasya ani cheppesi undesar అది అది యాడ్ చేశారు ఆయన ఎక్కడి నుంచి యాడ్ చేశారు అంటే బృహదారంకం నుంచి యాడ్ చేశారు ఏతశైవానందన్యాని భూతాన్ని మాత్రాముపజీవంతి శృత్యంతరాత్ అది మరి ఈ శృతిలో లేదు కదండి అలాగా అంటే ఇక్కడ లేకపోయినా శృత్యంతరము అంటే బృహదారంజక శృతిలో ఇలా చెప్పారు ఏతశవానందస్య ఈ ఆత్మానందం ఏదైతే కలదో దీనిలో దీని యొక్క మాత్రం అంటే మాత్రను అంటే పెసరంత అని అర్థం మాత్ర అంటే స్మాల్ పోర్షం అన్యాని భూతాన్ని ఉపజీవంతి ఉపజీవంతి అంటే ఆశ్రయంతి సకల ప్రాణులు కూడా ఈ పరమానందము ఆత్మానందము యొక్క మాత్రను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి అని శృత్యంతరాన్ని బట్టి అకామహతుడు యొక్క ఆనందము హిరణ్య ఆనందము కంటే గొప్పది అని తేల్చినాము కాబట్టి ఈ విధంగా ఆనంద స్వరూపం ఎప్పుడైతే మనకు అవగతమైనదో దెన్ వీ కెన్ వర్కౌట్ ఆన్ దాట్ శ్రోత్రియత్వము అవరుజినత్వము అకామహతత్వం స ఏష ఆనంద మాత్ర సముద్రాంభ స ఇవ విప్రుట్ అది ఈ బ్రహ్మానందము హిరణ్య ఆనందము ఏ పరమానందము యొక్క మాత్రయో ఆ మాత్ర అంటే అంశం అనుకో దృష్టాంతం ఇచ్చారు సముద్ర జల జలానికి తుంపర విప్రుట్ అంటే తుంపర తుంపర అంటే తెలుసు కదండి దానికి ఎంత తేడా ఉన్నదో అలాగంటే ఓ తుంపర సముద్ర జలం నుంచి తుంపరలు వచ్చాయనుకోండి దాంట్లో ఓ తుంపర ఆ విధంగా ఆ పరమానందం నుండి వచ్చేటువంటి ఒక తుంపర వంటిదే ఈ సకల ప్రాణులు అనుభవించేటువంటి లౌకికానందము అంచేతనే స్వరూపము అది ఇన్ఫినిట్ ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్ అండ్ ఇన్ఫినిట్ డైమెన్షన్స్ మీరు ది మోర్ యూ డైవి ఇన్ ఇట్ ద మోర్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ ద మోర్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ అంచేతనే దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ నేను చిరకాలం సందేహం నాకు డౌట్ ఆశ్చర్ ఆశ్చర్యంగా దేవుటిరా ఆత్మస్వరూపం ఎంత విచిత్రంగా ఉన్నది దీని గురించి ఎంత మాట్లాడినా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానే మాట్లాడిన మాట్లాడేవాడికి కొత్తగానే ఉంటుంది వినేవాళ్ళకి కొత్త ఎప్పుడు వినని వాళ్ళకి వాళ్ళు కూడా అలా వింటూ ఉంటారు ఆ డిస్కవర్ చేసిన వాడు ఆ శ్రద్ధ గలవాడు సో ఈ చెప్పేవాడు కూడా ఏదో కొత్త పాఠం చెప్తున్నట్టే నేను ఉపదేశ సాహస్రీ పాఠం చెప్తున్నాను వివేక చూడమల్లలో ఇవన్నీ చెప్పినవే అయినా మళ్ళీ ఉపదేశ సాహస్రీ చెప్తుంటే ఏదో కొత్త పాఠం చెప్తున్నట్టే ఇంతకుముందు ఎప్పుడూ చెప్పని పాఠం ఏదో చెప్తున్నట్టే నాకు అలాగే అనిపిస్తుంది మరి విని వాళ్ళు కూడా మోర్ ఆర్ లెస్ అలాగే అనిపిస్తూ ఉండాల లేకపోతే వాళ్ళు ఏది వైదే గో ఆన్ హ్యాంగింగ్ ఆన్ టు దాట్ సో ఈ వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఇట్ అని అన్నట్లయితే ది ఆత్మా హ్యాజ్ ఇన్ఫినిట్ డైమెన్షన్స్ అండ్ ఇట్ హ్యాజ్ ఇన్ఫినిట్ డెప్త్ అండ్ ఇట్ హ్యాపన్స్ టు బి యువర్ ఓన్ స్వరూప దేర్ ఫర్ ద గో ఎ లిటిల్ నియర్ టు దాట్ యూ కమ్ టు గ్రిప్స్ విత్ ఎ లిటిల్ గ్లోరి Go a little more near. You will come to a little more glory. Avithanga, yanta mandi atmaswarupani, yanta adhikanga mathanang cheste, anta ti vistruti, anta ti mahimah dhaniche ostom. Andhukur inche, ipadu meeru children denyanudrashtanthan chepta, ipadu suppose I read Shankara Bhashya. I enjoy it. I read Upanishads. I enjoy it. Same topic. There is no different topic. Then uh, I read some classical novels like Parallel S. Buck. Uh, she writes a novel and I read it, I enjoy it. You know why? It is again another dimension of the same Atmananda. Suppose a uh, music. Why do you listen to music? If you listen to music, you will listen to music, you will listen to music, you will listen to music, you will listen to music, వాడు కనుక కరెక్ట్గా క్లీన్గా దాన్ని ప్రజెంట్ చేసినట్లయితే వ్యూ ఎంజాయ్ ఇట్ ఎందుకంటే ఇట్ ఈస్ అనదర్ డైమెన్షన్ ఆఫ్ ది సేమ్ ఆత్మానంద ఈ విధంగా సపోజ్ యూ యూ సీ ఎ గుడ్ పిక్చర్ మంచి సినిమా చూశారనుకోండి యూ ఎంజాయ్ మై గుడ్నెస్ యూ ఎంజాయిట్ ఎ సాధు ఎంజాయ్స్ ఎ పిక్చర్ జస్ట్ బికాస్ హీ ఈజ్ ఎ సాధు యు కాంటు స్టాప్ హిమ్ ఎంజాయింగ్ ఎ పిక్చర్ బికాజ్ ఇట్ ఈ ఆల్ ఎంజాయ్మెంట్ యతశ ఆనందస్య సర్వాదిభూతాన్ని మాత్రం ఉపజీవంతి నేను పూజ స్వామిజీ కలిసి లగాన్ సీయింగ్ ఇట్ ఐ వాస్ లాఫింగ్ అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఎవరో అన్నారు నాతో స్వామిజీ మీరు బాగా ఎంజాయ్ చేశారన్న నేను చాలా సిగ్గుపడ్డాను అయ్యో అంతలా ఎంజాయ్ చేశారా అయ్యో ఎందుకంటే అది ఆ ఊహించలేదు వీళ్ళు అలా గమనిస్తున్నారని నేను అనుకోలేదు అయితే అంతలా ఎంజాయ్ కొంచెం కాషస్గా ఉండేవండి సో సో infinite dimensions are there there you can i have given you your examples it is endless and uh, the more you dive into it the more you approach it with a proper understanding shrotriyatva urujinatva the more you enjoyed i the other day i have read uh, a a great man octavio pazne oka mexico adharapadunnadu indian light anedho india gurinche edho taraste apustundhi i enjoyed it. It is all connected to Atma. Without that connection, you cannot enjoy it. That is the beauty of it. That is why Atma is a language. A cinema part of it is a way to enjoy it. It is an Atma. So, infinite dimensions. That is why even the literature also continues to come. As if, they, as if not many books are there in Vedanta, New Year and New Year books will come. Because each person approaches it, from his own standpoint and it is available ఇంకా ఎంత ఖాళీ ఉందంటే ఇంకా ఇన్ఫినిట్ అది ఇది కంటిన్యూస్ ఆనందాలు కాబట్టి ఈ ఆత్మానందము ఈ యొక్క సముద్రాంభస్రుట్ ఒక్కొక్క తుంపర సముద్ర జలం నుంచి వచ్చినట్టుగా ఆత్మస్వరూపంలో అంతటా ఆనందము హితమై ఉన్నది ప్రవిభక్త ఎత్రైకతాంగత ఈ ఆనందము ఒక్కొక్క జీవుని మీరు ఒక్కొక్కడిగా విడివిడిగా చూస్తుంటే విడివిడిగా కనపడతాయి ఈ ఆనందం ఈ మానవునిది ఆనందం ఆ ప్రాణిది ఈ ఆనందం ఈ పశువుది ఇంకో ఆనందం ఆ పక్షిది అనే విధంగా మీకు ఆనందము విడివిడిగా కనపడుతుంది కానీ వాస్తవంలో ఇవన్నీ కూడా ఒకే ఆత్మానందములో ఏకత్వాన్ని పొందుతాయి యు శృతి ఇట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ వేదాంత దట్ ఇట్ కమ్స్అట్ విత్ the understanding of the unity of existence you see all are existence only pakshi ante it is a kind of existence pashu ante it is another kind of existence and ipudu dun undi is it not existence we road me velite telustundi adu existence avano kadu it is existence do mundey is it not existence meer sakkaga ee ivanne talukulanne vesukuni జాలీలో అవి పెట్టుకుని ఉంటారు ఎప్పుడో లోపలికి మీరు వెళ్ళినప్పుడు అది కూడా మేము వెనకాలొస్తుంది లోపలికి వచ్చేస్తుంది ఒక్కటే వచ్చేస్తుంది ఒక్కటే సో ఎస్టర్డే నైట్ వన్ ఆఫ్ ది మస్కీటోస్ హ్యాస్ అంటెడ్ ఇన్ మై రూమ్ అండ్ ఇట్ కెప్ట్ మీ అవేట్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ఒక్కటే రెండోది లేదు నేను ఎందుకంటే జాలీలోనే ఉన్నాయి ఐ టేక్ కేర్ సో ఈ వర్షం బహుశా ఎక్కువ ఉంటాయి వన్ థింగ్ హ్యాస్ ట్రేడ్ ఇన్ సో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ బ్యాక్టీరియా is an existence anni bacteria allo malarial bacteria chala chinna diga untundi microscope kinda kanapadathadi veenu ee testalu chestaru chudandi microscope kinda blood chusthe balu dorakathadi anta sukshmanga untundi it is an existence bhayankaramaina existence it is all existence under that existence appears as many but it is one anda that ananda is also like that ఎత్రతా గత స ఏష పరమానంద స్వావిక అది ఈ పరమానందము మీ యొక్క స్వరూపము మీ ఇంట్రెన్సిక్ నేచర్ ఎవండి హౌ ఇట్ కెన్ బి ఇంట్రెన్సిక్ నేచర్ టు సో మెనీ లైఫ్ ఫార్మ్స్ అంటే అద్వైత అది అద్వయము నాన్ డ్యూయల్ దట్ ఎగ్జిస్టెన్స్ ఈస్ నాన్ డ్యూయల్ happiness is non dual anjethane aanandam kaligina kshanallo a dog does not look upon itself as a dog a human being does not look upon himself as a human being there is no me and mine in happiness it is only one non dual aananda a that he is concluding that way aanandaanandinochya aanandaanandinochya avibhagotra avibhagotra ibudu bhoga sadanamu భోగి వీడు భోగి ఇది భోగ సాధనం ఈ రెండింటికి విభాగం ఉంటుంది నేను భోగిని ఇది భోగ సాధనం నేను చేతనం దాన్ని వీడు అనుభవించడం ప్రారంభిస్తాడు తీరా అనుభవించిన సమయంలో ఏ ఆనందానుభూతి కలుగుతుందో ఆనందానుభూతిలో ఈ విభాగము ఉండదు అంచేతనే ఇప్పుడు ద్వైతమా అద్వైతమా అని పెద్ద ఐ డోంట్ కన్సిడర్ ఇట్ ఏసే as uh, as a thing to be discussed థింగ్ టు బి డిస్కస్డ్ యాజ్ టూ పార్టీస్ కింద నేను కన్సిడర్ చేయదు బీజేపీ కాంగ్రెస్ లాగా ఇట్ ఇస్ నాట్ సో సో ఇట్స్ ఓన్లీ ఎ పర్సన్స్ గ్రోత్ యాజ్ ఆఫ్ నౌ హీ మే థింగ్ దట్ ద్వైతం ఈస్ రియల్ బట్ ఏ టైమ్ విల్ కమ్ అండ్ హీ విల్ అండర్స్టాండ్ ది హైయర్ పాయింట్ సో ఇప్పుడు చూడండి మీకు ఆనందానుభవంలో ద్వైతంలో ఉందా అద్వైతంలో ఉందా ఆనందానుభవం ఇప్పుడు దేవుడు మీకు దూరంగా ఇప్పుడు మీకు మీరు మిఠాయి ఉందండి మిఠాయి ఉండే చోట మిఠాయి ఉంది మీరు ఉండే చోట మీరున్నారు ఇప్పుడు రెండు ఉన్నాయి రెండు ఉంటే ఆనందం ఉందా ఆ మిఠాయి మీరు ఒకటైపోతేనే ఆనందం అంతే కదండి మిఠాయి నోట్లో వేసేసుకుని ఇట్ హ్యాస్ టు మెర్జిన్ టు యూ యూ హ్యావ్ టు బికమ్ వన్ విత్ ఇట్ అప్పుడే ఆనందం కాఫీ అయినా కాఫీ గ్లాసులో ఉంటే ఆనందమే ఉంది వన్ హ్యాస్ టు బికమ్ వన్ విత్ కాఫీ దాని ఓన్లీ కాఫీ ఆనందం అనిపిస్తుంది అలాగే ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు విడివిడిగా ఉన్నారనుకోండి ఏం ఆనందం దే హ్ టు కమ్ టుగెదర్ మిథునమ్ నవ్ దే కాన్స్టిట్యూట్ వన్ యూనిట్ ఫిజికల్ గా పక్క పక్కన నిలబడి ఉన్నారని మీరు అనుకుంటారు బస్సులో ఇద్దరు ఎక్కుతారు ఇద్దరు ఎక్కుతారా ఒకడు ఎక్కుతారా అంటే ఒకటి లెక్క ఎందుకంటే ఒకటే టికెట్ కొంటాడు ఇద్దరికీ దే కాన్స్టిట్యూట్ వన్ యూనిట్ దే ఆర్ నాట్ టూ యూనిట్స్ సపోజ్ ఇలాగంటే ఒక విశాలమైన సభలో ఎక్కడ ఒకరు అక్కడ ఒకరు ఈ హెడ్స్ లెక్కేసుకునేవాడు రెండు హెడ్స్ లెక్కేసుకోవచ్చు బట్ దే ఆర్ వన్ యూనిట్ అంటే అయితే ఇక్కడి ఒక చూపు చూస్తే సరిపోతుంది దే దే జస్ట్ వి హ్యావ్ వన్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్స్టూడ్ ఇట్ ఈస్ వన్ యూనిట్ నాట్ టు మిథునం సంస్కృతంలో మిథునం నాట్ ద్వే మిథునం సో ఇట్స్ వన్ యూనిట్ సో ఆనందము ఆ వన్ యూనిట్గా ఉన్నంతకాలమే ఆనందం అది రెండు అయిందనుకోండి ఇంకా ఆనందం కాబట్టి అద్వైతంలోనే ఆనందం ఉన్నది శంకరులు అంటారు ఆనందించేవాడు ఆనందము అనే విభాగము ఈ వాస్తవ స్థితిలో లేదు తదేతన్మీమాంసాఫలం ఉపసంహియతే ఇదో పెద్ద మీమాంస చేశారు ఈ మీమాంసకు ఒక ఫలం కూడా చెప్పాం ఆనంద స్వరూపాన్ని తెలుసుకోవటము దాన్ని పొందేటువంటి భాగ్యం కలగటము అదే దీని ఫలము దాన్ని ఉపసంహారం చేసేస్తోంది శృతి సయష్ట్యాయం పురుషే ఆ రెండు వాక్యాలున్నాయి సయష్టాయం పురుషే యుష్ట్యాదిత్యే స ఏక అది ఉపసంహార ఆనందమీమాంసయొక్క ఉపసంహారో గు నిరే వ్యోంని ఆకాశాదికార్యం సృష్టవా అన్నమయాంతం తదేవానుప్రవిష్ట సహాయ ఇది నిర్దిశ్యతే సయశ్చాయం పురుషే కదా ఈ సహాయ అంటే అర్థం కాదు దట్ హు ఏమిటండి దట్ హు సర్వనామాలు కదా ఇప్పుడు సర్వనామాలకు అర్థం తెలియాలంటే ఆ పైనండేటువంటి వివరణ చూసుకుంటే సర్ప సో మనం ఎక్కడ ప్రారంభించామంటే యో వేద నిహితం గుహాయా పరమే వ్యోమన్ అని ప్రారంభించాం ఆ యహయే ఈ ఎవడైతే ఆ ఆత్మచైతన్యము గుహ పరమే వ్యోమన్ గుహాం బుద్ధిగుహ రూపమైన చిదాకాశము అక్కడ వివరించాం పరమవ్యు పరమాకాశం అది వాహ్యమునందుండే భూతాకాశం వంటిదో లేక స్వప్నమునందుండే చిత్తాకాశము వంటిదో కాదది అది చిదాకాశం ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉనికి స్పేస్ అని అన్నాం అంటే కాన్షియస్నెస్ అనే అర్థం ది స్పేస్ ఆఫ్ ఓషన్ అంటే అర్థం ఏంటంటే ఓషన్ సో ద స్పేస్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ రికగ్నేషన్ ఆర్ ఇట్ ఈస్ కాగ్నైజ్డ్ ఇన్ ది బుద్ధి ఇన్ ది హార్ట్ ఇన్ ది కేవ్ ఆఫ్ ది హార్ట్ దేర్ అక్కడ ఆ విధంగా వర్ణింపబడినటువంటి ఆత్మ ఆత్మ అది అదే ముందుకు వెళ్ళేలా వర్ణించారు ఆ ఆత్మనుండే ఆకాశము ఎట్సెట్రా కార్య జగత్తంతా పుట్టింది అలా ఆ విధంగా సృష్టించి ఎంతవరకు అన్నమయాంతం పురుషోన్నర సమయ అంతవరకు ఆకాశంతో మొదలైనటు సృష్టి అసృష్టి ఆత్మనుండే జరిగింది ఆ తర్వాత ఆ సృష్టింపబడినటువంటి కార్య జగత్తునందు ఆ ఆత్మయే ప్రవేశించింది తదేవానుప్రవిష్ట తత్సవా తదేవానుప్రావిశత్ ఆదిగో ఆత్మకి సహాయహ అని నిర్దేశము న్యాయమే కదండి దాని గురించే కదా ఇక్కడ దాకా వచ్చాం అదే ఇది మళ్ళీ ఇక్కడదో కొత్తగా వచ్చిందని కాదు సో మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు మూడవ కృష్ణుడు అనే ఊరికే నాటకంలో పూర్వం అలా వేసేవారు నాటకాలు వేసే రోజుల్లో మొదటి కృష్ణుడు అలా పత్రికలో ఉండేది మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు మూడవ కృష్ణుడు ఇప్పుడు మూడు కృష్ణుడు వేరువేరైతే రసభంగం అయిపోతుంది స్టేజ్ మీద వేరువేరుగా అనిపిస్తారు మనకి కనెక్షన్ ఏమిటంటే కాలంలో వీళ్ళు పెరిగారు వీడు వీడు మధ్యలో పదేళ్ల గ్యాప్ వచ్చింది వీడు పెరిగాడు అంతకుముందు కోటికాయలు అడగేవాడు ఇప్పుడేమో ఇంకొకటి ఏదో ఇంకో పెద్ద కంసుడిని సంహరిస్తున్నాడు అని అలాగే మనకి ఆ కాలంలో మనం కలుపుకోవాలి కలుపుకుని ఎంజాయ్ చేస్తాం వీడు మొదటి కృష్ణుడు అండి వీడు రెండవ కృష్ణుడు రామారావు అంటే ఇంక మీరేం ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగానే సో ఆ విధంగా కంటిన్యూటీ మస్ట్ మిదర్ సో సహా ఇట్ ఎస్టాబ్లిషెస్ దట్ కంటిన్యూటీ అంటే ఏ బ్రహ్మాత్మైతే సమస్త జగత్తు యొక్క సృష్టికి కారణమై సమస్త జగత్తులో చైతన్య రూపంగా ఉప ప్రవేశించింది అంటే ఉపలభ్యమవుతో ఉన్నదో ఆ బ్రహ్మాత్మే సహాయ ఓకే ఇంతకీ కోసౌ ఓకే ఆ బ్రహ్మాత్మ విషయం మాకు తెలుసండి దాని గురించి మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి అసౌకహ ఇప్పుడు అది ఏమిటంటారు ఈ బ్రహ్మాత్మ ఏమిటంటారు అయం పురుషే ఆ బ్రహ్మాత్మయే అయం అయం సహాయ బ్రహ్మాత్మ పురుషే అంటే ఈ శరీరంలో ఉన్నది ఈ పురుషుడు నువ్వే సాధకుడే పురుషుడు వాడి శరీరంలో పురుషుడంటే పురుషుడు మొగాడు ఆడదే అని కాదు సో ఈ మనుష్య శరీరమునందు ఆ బ్రహ్మాత్మయే ఉన్నది ఓకే యశ్చావాదిత్యే మళ్ళీ రెండో వాక్యం యహ అసౌ ఆదిత్యే ఇప్పుడు సహాయహా అనేది ఒకటి యహ అసౌ సయశ్చాయం పురుషే సయహా అన్నప్పుడు యహ లాంటి పట్టిన ఎక్కడా ఉంది యహా అక్కడ ఉంది ఆ యహాకి సహా పెట్టారు కనుక అది కొంత దూరం వెళ్ళి పట్టుకొచ్చింది అన్నింటినీ ఈ యహాకి అసౌ పెట్టారు అసౌ అంటే దూరం వెళ్ళదు దట్ అంటే దూరం వెళ్ళి పట్టుకు వస్తుందండి దిశ అంటే అక్కడ ఉన్నదే పట్టుకొస్తుంది సో ఇక్కడే ఉన్నది అంటే ఈ అనువాకంలోనే ఉన్నది ఏమిటది ఆనంద స్వరూపము పరమానంద ఇది ఆనందం ఏమాంశ కదా అది సో పరమానందము ఎటువంటి ఈ పరమానందం ఉందని ఊరికే ఇమాజినేషన్ అన్న నిజంగా ఉందా అంటే శ్రోత్రియుడు అకామహతుడు అయిన వాని చేతను డైరెక్ట్గా అనుభవింపబడుతూ ఉండేది శ్రోత్రియ ప్రత్యక్షము ఆ ఇక్కడ నిర్దేశింపబడి ఉన్నది ఆ ఆనందమే ఆదిత్య భావన చేయబడుచున్నది ఆనందం అంటే బ్రహ్మది ఆ బ్రహ్మని ఇక్కడ ఆదిత్య సాధకులు ఉపాసన చేస్తూ ఉంటారు ఎ్యాసావాదిత్యే అని దానికి అర్థం అదే అంటారైనా ఎస్యక దేశం బ్రహ్మాదీని భూతాని సుఖాహాని ఉపజీవంతి సో అసౌ అనే పదానికి ఈ పరమానందము అని అర్థం యహ అసౌ అంటే ఏ ఈ పరమానందము గలదు పరమానందం అండి శ్రోత్రియ ప్రత్యక్షో నిర్దిష్ట ఓ అలాగా కరెక్టే ఇంకా ఎటువంటిదండి దేని యొక్క ఒక మాత్రను మాత్రమే హిరణ్య గర్భుని మొదలుకుని అతి చిన్న ప్రాణి వరకు ఆ ఏ పరమానందము యొక్క మాత్రను మాత్రమే ఆశ్రయించి జీవులు ఎటువంటి జీవులు సుఖార్హ తాము పుణ్యం చేసుకుని సుఖమును పొందుటకు యోగ్యత కలిగినటువంటి జీవులు సో ఈ పరమానందము యొక్క ఒక మాత్రను ఒక తుంపరను ఉపజీవంతి ఆశ్రయించి శక్తిని పొంది ఆనందాన్ని అనుభవించాలి అనుభవించకపోతే శక్తి రాదు వీడికి ఆనందం నుంచే శక్తి అంతా వీడు మొన్నటి పొద్దున్న లేచి ఎవరిమైనా దెబ్బలాటకి వెళ్ళాలన్నా శక్తి కావాలి ఆ శక్తి అంటే ఆనందం నుంచే వస్తుంది సో ఆనందమును అనుభవించి ఆ శక్తిని పొంది వీళ్ళు నిర్జీవించుచున్నారో ఆయ ఆనందము ఎశ్చాసం అసౌ అంటే అది అర్థం సదిత్యే కాబట్టిప్పుడు రెండు ఒకటి సర్వజత్సృష్టి స్థితిలయకారణము అఖండ సత్ అదే బ్రహ్మ బుద్ధిగుహలో ఛిద్రూపంగా ప్రకటమగుతున్నది అనుప్రవిష్ట సిత్ ఆ సచితుని సహాయ అనే పదాలు నిర్దేశించాయి స యశ్చాయం పురుషే యశ్చా వాదిత్యే అని యహ అసవనే పదాలు ఈ ఆనంద ఆ సచితే ఆనందము ఆనంద పరమానందము బ్రహ్మానందాన్ని చూపించాయి ఇప్పుడు ఆ సచిత్ ఈ బ్రహ్మానందము ఇవి ఒకటంటారా వేరు వేరంటారా ఒకటే స ఏకహు రెండులా భాషించేటువంటి ఒకటి ఏ ఈక్వల్ a బి అంటే అర్థం ఏమిటి ఏ బి అని రెండులా భాషించేటువంటి ఒకటి రెండులా భాషించే ఒకటి అంటే దీంట్లో సత్యం ఏమిటి ఒకటి రెండేమిటి మిథ్య అంతే కదండి ఇప్పుడు రెండులా భాషించే ఒకటి అంటే దాంట్లో సత్యము మిథ్య తేలిపోయింది కదండి అంతే మిథ్యలేదు ఊరికే మిథ్యని శంకరాచార్యులు పట్టుకొచ్చారంటే ఎక్కడ ఊరుతుంది ఆయనేం పట్టుకు రాలేదు జ ఉన్నదే మన అనుభవంలో ఉన్నదే సినిమాకి వెళ్ళొస్తే కావాల్సినంత మిథ్య ఉన్నది అది మిథ్య కదా మరి సినిమా సినిమాటేపెట్టండి మన జీవితం మిథ్య అంటారా ఇప్పటిదాకా గడిచిన జీవితం మీకు మిథ్య సత్యం అనిపిస్తుంది మిథ్యే ఇప్పుడు కళ చూశారు నిన్న రాత్రి ఆ కళ్ళలోనేమో హిమాలయాలకు వెళ్ళొచ్చారు అది సత్యవా మిథ్య మిథ్య జీవితం కూడా మిథ్య అలాగే ఎటు వచ్చి కళ అరగంట ఉంది జీవితం పొడుగుంది అంతే కదా దీర్ఘకాల దీర్ఘకాల స్వప్నం దీర్ఘస్వప్నం ఇప్పుడు సినిమా ఆ డాక్యుమెంటరీ పదిహేను నిమిషాలు ఉందండి ఇంకో సినిమా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఉందండి ఏది సత్యం ఏది మిథ్య రెండు మిథ్య అలాగనమాట ఇప్పుడు సినిమా పెళ్ళిను నిజ జీవితం పెళ్ళి అని ఉంటాయి సినిమా పెళ్ళి నిజ జీవితంలో పెళ్లికి లాగే ఉంటుంది సినిమా పెళ్లి ఏమీ మార్పు ఉండదు అవే మంత్రాలు అవే బాజా భజశ్రీలు అవే వగడ సూత్రధారలు అందరు గెస్ట్లు అక్షరతలు మొత్తం ఏ టు జడ్ ఫర్ ఎవరీ స్మాలెస్ట్ డీటైల్ ఇడ్ కోయిన్ కానీ సినిమా పెళ్ళి మనం నిజం పెళ్లి అనుకోము ఎందుకు అనుకోమంటే ఇట్ గెట్స్ నెగేటెడ్ ఒక గంట రెండు గంటల అయ్యేపడికి ఆ సీను వీళ్ళు పిక్చరైజ్ చేసేసేపటికి నెగేట్ అయిపోతుంది ఎలా నిగేట్ అవుతుందో తెలిసినా వీళ్ళు మళ్ళీ మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆ మొహానికి ఉన్నటువంటి రంగంతో తుడిపి ఇలాగే కాటన్ తోటి తుడిచేసుకుంటారు ఆ డ్రెస్ చూపేసి ఓల్డ్ ఒరిజినల్ డ్రెస్ వేసేసుకుంటారు దట్ ఈస్ హౌ దే నిగేట్ అయిపోయింది నెగేట్ అయిపోయింది ఇంకా ఆ సినిమా మేకప్ చెరిపేసుకోవడంతో నెగేట్ అయిపోయింది నిజ జీవితంలో భార్యాభర్త పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకునే సంవత్సరం అయిన తర్వాత డైవోర్స్ కోర్టులో అటెండ్ అయ్యారు ఇది నెగేషన్ ఎయిట్ ఎయిట్ వచ్చి ఈ నెగేషన్ ఇట్ రిక్వైర్స్ ఇట్ ఇల్ మోర్ ఎఫర్ట్ ఎందుకని ఇంతకు ముందు పెళ్లి అయినప్పుడు కాగితాల మీద పకడ్బందీగా పెళ్లి కింద రిజిస్టర్ చేశారు కనుక ఇప్పుడు మళ్ళీ కాగితాల మీదే దాన్ని నెగెట్ చేయాలి వెరైజ్ ఈ సినిమా పెళ్లి మేకప్ తోటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి మేకప్ తీసేస్తే అదిపోతుంది మొత్తానికి ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ నెగేషన్ మరి ఒకటి నిజమని ఇంకొకటి అస ఇంకొకటి అసత్యం అని టేక్ బోత్ ఆఫ్ ద మ్యాస్ సత్యం ఆర్ బోత్ ఆఫ్ ద మ్యాస్ అన్యల్ అంటే పెళ్లి అన్ రియల్ అంటే నా అభిప్రాయం జీవితము స్వప్నము వంటిది స్వప్నంలో కూడా బాగుంటుంది ఇప్పుడు మంచి స్వప్నం ఉండొచ్చు కదా దానికేమి ఎనివై డోంట్ వాదర్ అవుట్ ఇట్ డోంట్ వైల్డ్ వర్ వి టేకింగ్ ఇట్ టు సచ్ ఎక్స్ట్రీమ్ సో అంటే జీవితం స్వప్నము చెప్పడం కోసం జీవితంలో ఒక ఘటనని తీసుకుని నేను సినిమాకి కనెక్ట్ చేసి పెళ్ళి అని పేరు పెట్టుకోవచ్చాను ఐ ఐఎమ్ నాట్ ఎగ్నస్ట్ మ్యారేజ్ ఆర్ అని సచ్ సో స ఏక కాబట్టి ఈ భేదము మిథ్య రెండు వేర్వేరుగా కనపడేటువంటి ఒకటి స ఏకహ అదే ఆయన అంటారు భిన్న దేశస్థాకాశ ఆకాశైకత్వత్ ఆకాశైకత్వత్ ఇప్పుడు ఘటాకాశము ఘటము ఒక ఉపాధికి పరిచ్ఛిన్నమై ఉన్నట్టుగా కనపడుతుంది పరిచ్ఛిన్నమై ఉండదు పరిచ్ఛమై ఉన్నట్లుగా భాషిస్తుంది మహాకాశము బ్రహ్మాండమునంతనూ తనలో కలిగి ఉన్నట్టుగా మహాకాశము సో ఘటాకాశం ఎక్కడుంటే మహాకాశం అంతటా ఉన్నది భిన్న దేశము దేశము యొక్క భేదము చేత ఆకాశమునందు భేదం వచ్చినట్టుగా భాషిస్తుంది కానీ వాస్తవంలో ఇన్ని ఆకాశాలు లేవు ఒకే ఆకాశము ఆకాశము ఒక్కటే అందరి అనుభవంలో సూక్ష్మము ఎప్పుడు కూడా ఏకత్వంలో సూక్ష్మంలో ఏకత్వం ఉంటుంది स्थूल बहुत बहुत बहु। में बहुत्व ग्रास बहुत्व ग्रास बहु सूक्ष्म मन बुद्धि सूक्ष्म चेयक बहुत्वम भाषि सूक्ष्मेतने दृश्यतेग्रिय बुद्धिया सूक्ष्म सूक्ष्मदर्शि एठोपुर गूढ़ोत्मा न प्रकाशते దృశ్యతే త్వగ్రియ బుద్ధియా సో ఆ ఏకత్వాన్ని పట్టుకునే సూక్ష్మత్వం గనక బుద్ధికి ఆ పదును గనక మనం పెట్టుకుంటే ఏకత్వమై భాషిస్తుంది కాబట్టి అలాగైతే ఘటాకాశ మహాకాశములు రెండు వేర్వేరు ఆకాశములుగా భాషించిన ఒకే ఆకాశము అదేవిధంగా ఆ సచిత్ ఈ పరమానందము రెండు వేర్వేరాన్నట్టుగా భాషించిన అవి ఒక్కటే అటువంటి ఆ పరబ్రహ్మ సచిద్ ఆనందరూపమైన పరబ్రహ్మ మేము దాన్ని ఉపాసన చేయాలంటే ఎక్కడంటే అది ఎలా ఉపాసన చేయాలంటే ఆదిత్యే నువ్వు సూర్య మండలంలో ఉపాసన చేయవచ్చు మరైతే ఏదో బుద్ధి గుహ అన్నారు దాని మాట అక్కడ కూడా చేసుకోవచ్చు నీకు ఏది కన్వీనియంటో చూసుకో నాకు బుద్ధి గుహ కంటే సూర్యుడే బాగుందంటే చిరంజీవ గోహెడ్ అండ్ ఇట్ ఎందుకంటే సూర్యుడు ఈజీ బుద్ధిగుహ ఎల్ ఇట్ మోర్ డిఫికల్ట్ సో ఎశ్చాసా సయశ్చాయం పురుషే ఎదిత్యే పురుషే కెన్ యూ హ్యాండిల్ ఇట్ విట్ డిఫికల్ట్ ఓకే ఎదిత్యే స ఏక మరి ఇది వేరు అది వేరు కాదా అన్నంటే కాదు స ఏక ఎక్సిస్టెన్స్ యొక్క యూనిటీ దట్ ఈ ద బ్యూటీ ఆఫ్ వేదాంతే సయం పురుష ఇది అవిశేషత అధ్యాత్మన్న యుక్తో నిర్దేశ అది ఇది మీరు చిన్న టెక్నికల్ శంక ఏమంటే కరెక్టే ఆదిత్య మండలంలో ప్రకాశించే బ్రహ్మయే హృదయ గుహలో ప్రకాశిస్తోంది అని హృదయమనో అలాగేదో ఒక స్థాన నిర్దేశం చేయండి మీరు అంతే కాని పురుషే తొలకాయ నుంచి కాలదాకా పురుషుడే కదా స్థాన నిర్దేశం చేయొద్దా మొకాలలో ఉన్నాడంటారు ఆ బ్రహ్మ హృదయంలో ఉన్నాడని చెప్పాలి కదండి మీరు అలా చెప్పలేదే ఇక్కడ అని వశంక నన్ను తన్నీర్దేశే సయశ్చాయం పురుషే ఇది అవిశేషత ఆదిత్య మండలాంతర్గతమైన బ్రహ్మే పురుషుడు ఎన్నున్నది మీరు నిర్దేశం చేసే సందర్భంలో మరి సయశ్చాయం పురుషే అంటారేమిటి అలా అవిశేషత ఏ భేదము లేకుండగా ఏ స్పెషల్ క్వాలిఫికేషన్ పురుషుడని కాదు హృదయమునో ఏదో చెప్పాలి కదా అలా చెప్పాలి కానీ ఏ విధమైన క్వాలిఫికేషను లేకుండగా ఊరికే బండపడిగా పురుషే అని చెప్పారే అలాగా అధ్యాత్మమునందు అంటే మొత్తం శరీరాన్నంతని కన్సిడరేషన్లోకి తీసేసుకుని మొత్తం శరీరం అంతా అని అని బాడీ అని అనడానికి వీర్లేదు యూ హెవ్ టు క్వాలిఫైడ్ అవిశేషత చెప్పకూడదు అవిశేషత అధ్యాత్మం చెప్పడానికి వీర్లేదు యూ హెవ్ అలా ఎందుకు చేయలేదు నా యుక్తో నిర్దేశ ఈ విధమైన అన్క్వాలిఫైడ్ పురుషే అస్తి ఇన్ ది బాడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ ది బాడీ ఇట్ ఈస్ ధేర్ అంటే వట్ యు మీన్ బై దాట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఏ ప్రాపర్ వే ఎందుకంటే మాకు అలా అలవాటు ఉంది ఏదో గుహామని వేర్ అకస్టమ్ టు దాట్ అనే పూర్వపక్షి ఇంకో దృష్టాంతం ఎాయం దక్షిణే క్షన్నితి యుక్త ఈ భాష్యాల ఇటువంటి కాంప్లికేషన్స్ పెడుతూ ఉంటారు శంకరులు అప్పుడప్పుడు బృహదారం గల్లో దక్షిణేక్షన్ పురుష అని ఉంది కుడి కంటిలో ఉన్నాడు బ్రహ్మ అని చెప్పారు అదో అదొక ప్రతిపాదన అక్కడ ఇక్కడ ఏం చెప్పారు గుహాయా అని ఇక్కడ చెప్పారు హృదయ గుహ అని క్వాలిఫైడ్గా చెప్తారు అధ్యాత్మ అధ్యాత్మం అంటే శరీరం ఈ ఈ బాడీ కాంప్లెక్స్లో ఊరికే బాడీ కాంప్లెక్స్లో ఉందని చెప్పరు ఏమంటే ఆయన ఎక్కడ ఉంటారంటే ఆయన ఏదో ఇవి చూడండి బిగ్ బిగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి చూడండి ఏదో పేరు చెప్పి అక్కడ ఉంటారండి అని చెప్తే అది ఎలాగండి ఉంటారండి స్వప్నలోకు ఉందా ఇక్కడెక్కడ ఉంది కదా ఆయన ఎక్కడ ఉంటారంటే స్వప్నలోకులో ఉంటారు స్వప్నలోకులో ఉంటారు కాదండి మీరు ఫ్లోర్ నెంబరు రూమ్ నెంబరు చెప్పండి అలా ఇవ్వాలి కానీ అడ్రస్ స్వప్నలోకంటే ఏమి తెలుసుకుంటాం అలాగే ఇక్కడ దాద్యం అవిశేషత అధ్యాత్మం యుక్తం నిర్దేశ ఏ క్వాలిఫికేషను లేకుండా అన్క్వాలిఫైడ్ విధంగా అధ్యాత్మం బాడీలో ఉంటాడు వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అలా చెప్పడానికి వీరు లేదు ఉదాహరణకు మీరు గృహదారి దగ్గరికి వెళ్తే దక్షిణే క్షణ్ పురుష పూర్ణ చైతన్యం దక్షిణేక్షన్ కంట్లో ఉంటుంది మీరు ఎవరో నా కంట్లో చూసి చెప్పు ఎందుకంటే కంట్లో ఉంటాడు పురుషుడు వాడి వాడి వాడి కుళ్ళంతా కంట్లో కదడుతుందో అదే వాడు దయా ప్రేమ పోల నెగిటివ్ ఏం పాజిటివ్ దయా ప్రేమ అంతా కూడా ఆ కంట్లో కనపడుతుంది ఎప్పుడైనా మన ప్రెసిడెంట్ గారు చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు ఆయన కళ్ళలో చూసారా మీరు ఆయన ఎంత ఎంథూజియాజము ఎంత ప్రేమ ఆయన పిల్లల విషయంలో చూపిస్తారు ఆ కళ్ళలో ఉంటుంది సో సాధువు యొక్క సాధుత్వం ఎక్కడ ఉంటుందండి కంట్లో ఉంటుంది ప్రకట రూపంగా హృదయంలో వాడు జపం చేసుకుందుకో ప్రక ఎక్కడ కనపడుతుంది హృదయంలో ఎద్రవాడికి ఎక్కడ కనపడుతుంది కంట్లో బృహదారణ్యంలో దక్షిణ ఏ కుడి కంట్లో ఉంటుంది కుడి కన్ను ఏమిటండి కుడికన్ను ఏమిటంటే నాకు ఒక పెద్ద విచారం ఉంది ఇప్పుడు అదంతా నాకు గుర్తు కూడా లేదు ఎప్పుడో చూద్దాము సో ఆ విధంగా అధ్యాత్మంలో మీరు క్వాలిఫైడ్ నిర్దేశం చేయాలి కానీ ఊరికే సయశ్చాయం పురుషే అంటే కుదరదు ప్రసిద్ధత్వాదు సో ఆ విధంగా ప్రసిద్ధంగా ఏదో చెప్పాలి కుడి కన్నునో ప్రసిద్ధత్వంగా చెప్పాలి కదా నా ఈ శంకకు అవకాశము లేదు పరాధికారాద్ శంకగా అధిక అవకాశం లేదు ఇక్కడ ఈ అధిక అధికారం ఉండే ప్రకరణం ఈ ప్రకరణము పరబ్రహ్మకు సంబంధించింది అంటే మరి ఆ ప్రకరణాలు ఏమిటండ అవి ఉపాసనకు సంబంధించింది దక్షిణేక్షన్ అన్నది ఉపాసనకు అలాగే హృదయ గుహ అన్నది టు గెట్ టు కాగ్నైజ్ ఇట్ టు స్టార్ట్ టు స్టార్ట్ విత్ టు కాగ్నైజ్ ఇట్ హృదయ గుహ అని భగవాన్ రమణ మహర్షిని అడిగారు అవంటే ఆత్మ హృదయంలోనే ఉంటుందా అని అరే టూ స్థాత్వితాల మొదల పెట్టండి టూ సాత్వితాల మొదలు పెట్టండి మొదలుపెట్టి మీరు చూడండి ఇప్పుడు జపానికి కూర్చున్నారు కూర్చునే ముందు హృదయము అని నిర్దేశం ఉన్నది సూచన మహాత్ముల సూచన మీరు కూడా హృదయస్థానము అని కూర్చుంటారు ఒక థర్టీ సెకండ్స్లో ఇంకా హృదయస్థానం ఉండదండి ఆ దేశం అన్నది టూ స్థాత్విత తర్వాత డ్రాప్ అయిపోతుంది అది ఉపాసన యొక్క ఇనీషియల్ స్టెప్స్ అలాగే ఉంటాయి శంకర్లు ఇక్కడ ఏమంటున్నారు అంటే ఆ ఇనీషియల్ స్టెప్స్ అన్నీ వెళ్ళిపోయాయి అంటున్నారు ఇది పరాధికారం ఎక్కడైనా బ్రహ్మే ఆదిత్యుడైనా బ్రహ్మే ఇక్కడైనా బ్రహ్మే దోమైనా బ్రహ్మే చే బ్రహ్మే ఈ అధికారం అలాంటిది ఈ ప్రకరణం అలాంటిది నువ్వు దక్షిణేక్షన్ పురుష ప్రకరణమో గుహాయా ప్రకరణమో పట్టుకురాకు అక్కడ ఇనీషియల్ స్టేజ్ అది అని అలాగే సమాధానం చెప్తున్నారు పరం పరము అంటే పరబ్రహ్మ ఆరు పరమాత్మ సర్వవ్యాపకం దాని యొక్క ప్రకరణం ఇది పరాధికారాత్ అన్నది సంగ్రహవాక్యం దానికి వివరణ పరోహ్యాత్మ అత్ర అధికృత సో ఈ ప్రకరణలో పరమాత్మ ప్రకరణ స్థానంలో ఉన్నాడు ఇక్కడ అధికారము పరమాత్మది నిర్దిష్యతే అది అధికృత నిర్దిష్యతే ఇక్కడ పరమాత్మయే ప్రకరణ స్థానీయంగా నిర్దేశింపబడుతూ సర్వవ్యాపక పరమాత్మయే నిర్దేశింపబడతాడు అని దానికి దానికి సపోర్ట్గా స్టో ఆయన కోట్ చేస్తున్నారు అదృశ్యే నాత్మ్యే భీవతే సైషానందస్మీమాంసీ ఇవి ప్రకరణంలో ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇక్కడొకటి అలా త్రీ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ది ఎంటైర్ ప్రకరణం ఆయన వాక్యాలు చూపించి ఇవి చూడీ వాక్యాలు అదృశ్యము అదు అంటే అది దృశ్యము కానిది అనాత్మీయే అంటే దేహము యొక్క పరిచ్ఛేదము లేనిది ఆత్మ అంటే దేహం దేహ పరిచ్ఛేదము లేనిది టూ సాత్విక్ నీవు దేహంలో హృదయ స్థానంలో భావన చేసి బట్ ఫైనల్లీ ఇట్ ట్రాన్సెన్స్ ది బాడీ అని ఆ నుంచి తీసుకెళ్ళి దేహ పరిచ్ఛేదాన్నించి తీసుకెళ్ళి బ్రహ్మాండంలోకి పట్టుకెళ్ళారు భీషాస్మాత్వాతఃపవతే అని బ్రహ్మాండం నుంచి సైషానందశమీమా గుంసా భవతే హిరణ్య గర్భుడు దాకా పట్టుకెళ్ళి అక్కడి నుంచి హిరణ్య గర్భుడ్ను కూడా ట్రాన్స్లెండ్ చేసేశారు కాబట్టి ఈ ప్రకరణము ఒక విశిష్ట స్థాన నిర్దేశం చేసే ప్రకరణం కాదు అందుగురించే సయశ్చ ఇక్కడ ఏకత్వాన్ని నిర్దేశించే ప్రకరణం అందుగురించే ఇక్కడ గుహను కుడి కన్నను అలాగంటి విశిష్ట స్థాన నిర్దేశము చేయబడలేదు నహి అకస్మాద ప్రకృత యుక్తో నిర్దేశం అది ఇప్పుడు ప్రకరణ ఏమన్నా స్థాన నిర్దేశం చేస్తే తప్పే ఉందండి తప్పేం లేదు చేయొచ్చు కానీ ప్రకరణాన్ని పెట్టిపోతారు వీడు సాధకుడు ఉపాసకుడికి మనం ఒక సూచనను అందించాలి ప్రకరణంలో అయితే స్థాన నిర్దేశం చేస్తారు అంతేగాని పరమాత్ పరమానందం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా ప్రకరణము సందర్భము లేకుండా టక్మని కుడి చెవిలో ఉందనో కుడుకన్నులో ఉందనో అలాగంటే స్థాన నిర్దేశం చేసే సందర్భం లేదు కాబట్టి అటువంటి సందర్భం కాదు కనుక ఇక్కడ కుడికన్నని లేఖహృదయం అని చెప్పలేదు రేవని ఇంతకుముందు చెప్పారు కదా కుడికన్నని మరోచోటు చెప్పారు ఇక్కడ అందు గురించి చెప్పలేదు పరమాత్మ విజ్ఞానంచ వివక్షితం వివక్షితం అంటే వక్తుం ఇష్టం ఇక్కడ చెప్పదలుచుకున్నది ఇక్కడ చెప్పగోరినదేమంటే సర్వవ్యాపక పరమాత్మ యొక్క స్వరూపమును మీరు తెలుసుకోదు అని చెప్పడమే ఇక్కడ ఇష్టం అందుకోసమనే సచితిని ఆనందంతో కలిపి ఆ సచిదానంద పరబ్రహ్మయే ఆదిత్య మండలంలో ఉన్నదే ఇక్కడున్నదే స ఏక బహుత్వంగా భాషించిన అది ఏకమే అని సర్వబ్రహ్మాండము యొక్క అధిష్టానంగా పరమాత్మని ప్రదర్శించే ప్రకరణంగాని కేవలము ఉపాసన కోసం కంట్లో చూసుకోలేకపోతే గుండెల్లో హృదయస్థానంలో చూడని చెప్పే ప్రకరణం కాదు అలా చెప్పడంలో తప్పే అని అలా చెప్తారు కానీ ఈ టాపిక్ అది కాదు తస్మాత్ పర ఏవ నిర్దిష్యతే ఏక ఇలా ఎందుకు చెప్పారో తెలుసిన కొంతమంది ఏమని వ్యాఖ్యానం చేశారంటే ఇది కేవలం ఉపాసన తప్పిస్తే మరొకటేం కాదు ఉపాసనలో వస్తు ఐక్యం ఉండనక్కర్లేదు ఊరికే అలా భావన చేయటమే సాలగ్రామశిలాయాం విష్ణుబుద్ధి అంటే సాలగ్రామశిలే విష్ణుడని కాదు ఊరికే అలా ఉపాసన చేసుకుంటామంతే అందుకోసమే అది అంచేతన్ అసలు ఈ ఉపాసనలో చిన్న రహస్యం ఉంది సాలగ్రామశిలని దర్శించి మీరు విష్ణువుని భావన చేయాలి కానీ విష్ణువుని భావన చేసి సాలగ్రామ శిలలో చూడకూడదు అది శాస్త్ర విరుద్ధం అదిస్ ఈజ్ దిస్ విల్ స్మాష్ ఆల్ ది పాపులర్ బిలీఫ్స్ అక్కడ శాస్త్రం ఏమని చెప్తోందంటే స్టార్ట్ విత్ సాలగ్రామశిల అండ్ ఎండప్ విత్ విష్ణు అది అంగే అనంగ బుద్ధి అంతేగాని విష్ణువుతో స్టార్ట్ అయ్యి శాలగ్రామశల దగ్గరికి రాకూడదు ఏమంటే శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడండి అని మీరు అడిగారు అనుకోండి శాలగ్రామశలో అని చెప్పకూడదు ఏమంటే ఈ సాలగ్రామశలు ఏమిటండి అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రతీకయ్యా అని దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే సో నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది ఈ శాస్త్రీయమైన రహస్యాలను మనం ఇలా బహిరంగంగా చెప్పొచ్చా చెప్పకూడదు అని డౌట్ వస్తుంది నిజంగా మా నాన్నగారు నాకు పాఠం చెప్పేప్పుడు అనివారు అరే అంగే అనంగ బుద్ధి అంగం అంటే ఎదురుకుండా ఉన్న సాలంగ్రామశీల అనంగం అంటే విష్ణువు ఆయనకు అంగాలు ఏముండవు సర్వవ్యాపకులు అంగే అనంగ బుద్ధి ఉపాసన అనంగే అంగ కాదు అంగే అనంగ దీనికి డౌట్ రాకుండా ఉండడం కోసం నేను పాఠం చదివిన పుస్తకాల మీద నేను రాసి పెట్టుకున్నా పైన చాందోగ్య పుస్తకం అంగే అనంగ బుద్ధిరుపాసనం అని అంగే అనంగ బుద్ధి రివర్స్ డైరెక్షన్లో చేయకూడదు ఎవడో ఇంకో మహాత్ముడు సచ్చిదానందరో ఆయన ప్రసంగం చేస్తూ ఈ విషయాన్ని చెప్తుంటే విని నేను చాలా ఆనందించాను చాలా బాగా చెప్పాను ఎనీవే కమింగ్ టు ది పాయింట్ ఏషే పర ఏవ ఏక ఇది సో ఆదిత్యుణ్ణి పురుషుణ్ణి చూపించి ఇవి వీటిని చూపించి వీటి ఎందు ఆ పరమును ఫిక్స్ చేసేయటం కోసం చూపించట్లేదు సర్వ జగద్వ్యాపకమైనటువంటి బ్రహ్మాండం అంతా కూడా ఒకే పరమాత్మ చేత వ్యాప్తమై ఉన్నది అని ఆ ఏకత్వాన్ని నిర్దేశించటం కోసం ఈ రెండు చూపించారు ఈ రెండు చూసేసి ఈ రెండుని ట్రాన్సెండ్ చేసేసి మీరు దాంట్లోకి వెళ్ళిపోవాలి సాలగ్రామశ చూపించి విష్ణువు అంటే విష్ణువుని దీంట్లో కుదింపజేసే ప్రయత్నం చేయకూడదు ఈ స్మాల్ నుంచి హయ్యర్లోకి వెళ్ళిపోవాలి కన్ను స్మాల్నే చూస్తుంది కనుక స్మాల్తో బిగించే స్మైలోకి వెళ్ళిపోవాలి సర్వవ్యాపకంలో సో ఈ విధంగా ఇట్ కంటిన్యూస్ కంటిన్యూ టు మారా రేపు యథాప్రకారంగా క్లాసులు రెండు ఉన్నాయి వ్యాకరణం నాలుగు గంటలకి ఆరు గంటలకి ఓం పూర్ణముద పూర్ణమి పూర్ణ పూర్ణము ది పూర్ణశమ పూర్ణమివా అవశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుజో నమ హరి ఓం తత్సాపణస్